మరణ రహస్యం అత్యంత రహస్యం విశ్వాన్ని ఏదో తెలియని అదృశ్య శక్తి పాలిస్తుందని గ్రహించడం అంత కష్టమైన పని కాదు ప్రకృతిలో ప్రతిదీ ఒక క్రమ ఉంటుందని తెలుసు దీనినే వేదాల్లో వృత అంటారు సూర్యచంద్రులు రాత్రింబౌళ్ళు గ్రహాలు నక్షత్రాలు ఋతువులు వీటన్నిటికీ నిర్దిష్టమైన క్రమం చలనం ఉన్నాయి ఇలా బాహ్య ప్రపంచంలోనే కాక మనిషి అంతర్గత ప్రపంచంలోనూ క్రమబద్ధత ఉంది గుండె కొట్టుకోవడం శ్వాస పీల్చుకోవడం రక్త ప్రసరణ ఇత్యాదుల్లో ఒక్క క్షణం జాప్యం జరిగిన ఏమవుతుందో మనందరికీ తెలుసు ప్రకృతిపై ఆధిపత్యం ఎలాగూ మనిషి చేతుల్లో లేదు అలాగే మనిషి లోపల క్రమబద్ధత ముగింపు మనిషి చేతుల్లో లేదు సహజంగా రావలసిన ముగింపును మనిషి తన చేతుల్లోకి తీసుకొని ఆత్మహత్యలకు పాల్పడుతున్నాడు ఎన్నో విశ్వరహస్యాని ఛేదిస్తున్న మనిషి ముందు నాటికి నేటికి ప్రశ్నార్థకంగా నిలుస్తున్న ఏకైక అంశం మరణ రహస్యం పుట్టుక గిట్టుకల మధ్య మనిషిని వెంటాడుతున్న వాస్తవమే మరణ భయం మహాభారతంలో భీష్ముడు మరణ రహస్యాన్ని కనుగొన్నాడో లేదో మనకు తెలియదు కానీ తాను కోరుకున్నప్పుడు మరణం పొందే వరం మాత్రం తండ్రి నుంచి పొందాడు అంతిమ దిశలో అంపశయ్యపై పరుండి ఉత్తరాయణ పుణ్యకాలం వరకు మరణాన్ని తన ఆజ్ఞ కొరకు వేచి ఉంచి తను చాలించాల్సిన సమయ సూక్ష్మాన్ని జగద్వితీయం జగద్వితితం చేసి మరణాని ఆహ్వానించిన మహాజ్ఞాని ఆయన కలియుగంలో బతికుండగానే మరణానుభూతిని పొందిన భగవాన్ శ్రీరమణులు మరణ భయాన్ని జయించి మహర్షి అయ్యాడు మృత్యువు కూడా జీవితం అంత మనోహరమైనదే ఎలా జీవించాలో తెలిసిన వారికి మరణ భయం నుంచి విముక్తి పొందడం అంతే సులభం మనిషి సంపూర్ణ శక్తిమంతుడిగా ఉన్నప్పుడే మనసులో తిష్ట వేసుకునే గతాన్ని అనుక్షణం నేను అనే అహాన్ని గుర్తు చేసే ఆలోచనల్ని ఎప్పటికప్పుడు మానసికంగా అంతం చేస్తే వర్తమానంలో జీవించడం బోధపడుతుంది అప్పుడు జీవనం మరణం ఐక్యమైపోతాయి మనకు తెలిసిన దాని నుంచి స్వేచ్ఛ పొందడమే మరణం అంటారు జిడ్డు కృష్ణమూర్తి ఎవరైతే తమ మనసును నిచ్చలంగా ఉంచుకుంటూ సమస్యల ప్రభావాన్ని మనసు మీద పడకుండా చేసుకోగలరో అలాంటి వారికి బుద్ధుడు చెప్పిన మాటలు తప్పించుకోలేని జరగక మానని సమస్యలను నిర్భయంగా ఎదుర్కోవడానికి దోహదపడతాయి ఏదో ఒకరోజు నేను అమితంగా ప్రేమించి నావిగా భావించే వస్తువులన్నీ నా నుంచి దూరమై నాసినానికి మార్పునకు లోనయ్యేవే దాన్ని నేను తప్పించలేను ఏదో ఒకరోజు నాకు అనారోగ్యం వస్తుంది అలా రాకుండా నేను తప్పించలేను ఏదో ఒకరోజు నాకు వృద్ధాప్యం వస్తుంది దాన్ని నేను తిరస్కరించలేను నేను చేసిన కర్మలకు నేనే బాధ్యుణ్ణి వాటి నుంచి తప్పించుకోలేను ఏదో ఒకరోజు నన్ను మృత్యువు కబళిస్తుంది దాని నుంచి బయటపడలేను ఈ పంచసూత్రాలను గురించి ఆలోచించినప్పుడు మనిషి తన అహాన్ని దురాశను దుశ్చేష్టలను నుంచి విముక్తి పొందుతాడు పారమార్థిక పదంలో అడుగెడతాడు తద్వారా జరగ యొక్క మానని తప్పించుకోలేని వాటిని భయరహితంగా ఎదుర్కోగలిగే మనోబలాన్ని పెంపొందించుకోగలుగుతారు బాల్యాన్ని ఆస్వాదిస్తూ కౌమారాన్ని అనుభవిస్తూ వార్ధక్యంలో ఆ అనుభూతుల్ని నెమరు వేసుకుంటూ అరవైల్లో ఇరవైల వ్యామోహాలని వదిలి బందాల మాయ నుంచి బయటపడి వర్తమానంలో జీవించడం తెలిసిన వారికి మరణ భయం తునప్రాయం